అష్టవస్తమం జరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆనష్టం బ్రహ్మతిథిశీల సాదర శ్రీ మహాత్మాధిపద నమో సభాశివసంభాన్ శంకరాచార్యమస్మదాచార్యతా వందే గురు పరంపరా ఓం ఆత్యమీ రాణశ్చుష్ ప్రముఖమింద్రియాణ సర్వాణి బ్రహ్మో పంశకం నాహం బ్రహ్మ నిరాక్రమ నిరాకనస్మకరంస్ పరాత్మని గతే ఉపనిషత్సవర్మాస్ మిసం సంతోషాన్ని తిష్యా స ఎో నిమా ఐతదామిదం దం స ఆత్మా సత్వసి శ్వేతకేతో భూయే మా భగవాన్ విజ్ఞాపయత్తి కథా సోమ్యేకి హోవాచ నాణ్యతస్తి ద్రష్టృ నాణ్యదతోస్తి శ్రోతృతి శ్రుత్యంతరా ఈ దేహంలో వినేటువంటి ఒక తత్వము గలదు వినడము అంటే శబ్దమును తెలుసుకుంటాను డం అంటే ఏంటో తెలుసుకోవడం అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ నోయింగ్ ఉపలబ్ధి అంట సో శబ్దమును తెలుసుకునే తత్వం ఒకటి ఉన్నది అక్కడ అదేంటి ఓ క్యాహ దేహమా కాదు అయితే మెషిన్ ఏదో పెట్టుకుంటారు చూడండి మన అదేమో తెలిసింది అయితే దానికి కాదు దేహం తెలుసుకుంటుందా కాదు సో మనస్సు తెలిసిపోతుంది అని అనుకోవద్దు మనస్సు కూడా మనస్సు దేని ప్రభావం చేత తెలుసుకుంటుందో అది తెలుసుకుంటుంది మనస్సు తెలుసుకుంటుంది కానీ మనస్సు తనంత తానుగా తెలుసుకోండి దీపం వెలుగుతుంది కానీ దీపం తనంత తానుగా పెరగడం దాంట్లో ఎలక్ట్రిసిటీ ప్రవేశించడం కూడా జరుగుతుంది అదేవిధంగా తెలుసుకుంటుంది సందేహం లేదు కానీ తనంత తానుగా తెలుసుకోండి దాంట్లో ఆ చైతన్య ప్రతిఫలనము ఉండాలి ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది దట్ రియాలిటీ ఆత్మ ఉండాల్సి ఉంటుంది అప్పుడే తెలుసుకుంటుంది ఇంకేదంటే సరే మనం సరే సార్ విషయం అంటే బాగానే ఉంది సో ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే ఈగో అని ఒకటి అది తెలుసుకుంటుందా అహంకారం అది తెలుసుకుంటుందా అంటే మనస్సులో కలిగే శబ్దాకార వృత్తి ఏ విధంగా మనస్సు వికారమే ఉన్నదో అదేవిధంగా ఈ ఈగో అహంకారం అనేది కూడా మానసిక వికారం కల్పిస్తే ఇట్ ఈస్ ది ఛైడ్ ఆఫ్ ది మైండ్ అలోన్ అంతేకాని అది ఆత్మ కాదు తర్వాత ఇంకో దీంట్లో చాలా సూక్ష్మంగా ఆలోచిస్తే మీరు గ్రహించవచ్చు ఈగో అన్నది వినడానికి ముందు ఉండదు వినడం తర్వాత ముందుకు వచ్చి నేను విన్నాను అంటుంది వినడానికి ముందు ఈగో ఉండదు స్వతంత్రకర్త అని పాండ్య గారి నిర్వచనం కారకాల్లో ఆయన సూత్రం కర్తమకత్వం అన్యథాకత్వం శక్య్యతే అటువంటిదే కర్తం కాదు మీరు ఆలోచించండి వినడా ఈగో కనుక వినీదైనట్లయితే ఈగో వినడం మానేసే శక్తి కూడా ఈగోకు ఉండాలి సో వినడం మానేసే శక్తి ఈగోకుందా లేదు ఎందుకంటే వినడా అయిపోయిన నేను వింటాను అని సంకల్పించి వింటోందా ఈగో లేదు వినడా అయిపోయిన తర్వాత శబ్దం ఉత్పన్నమైంది వినడం అయిపోయింది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆల్రెడీ హియరింగ్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఆఫ్టర్ ది ఫ్యాక్ట్ ఈగో వచ్చి ఈ విన్నది నేనే అంటే అది సత్యం కాదు కాబట్టి ఈగో వినేది ఈగో కాదు సో అయితే మరి శ్రోత ఎవరు వినేది ఈగో కాదనేది మీకు అర్థమైందా ఎందుకంటే సపోజ్ నేను ఓమ్ అని సపోజ్ ఇఫ్ ఈగో ఈస్ ది వన్ విచ్ హియర్స్ నో యు టేక్ ఎ డెసిషన్ నాట్ టు హియర్ యూ టేక్ డెసిషన్ నేను విన్నాను అని మీరు డెసిషన్ తీసుకోండి తీసుకుంటే ఇప్పుడు ఓమన్నాను ఇప్పుడు వినపడిందా లేదా కాబట్టి వినబడింది అంటే అర్థం ఏమిటి ఈగో వినేది ఈగో కాదు సో వినడం అయిపోయిన తర్వాత ఈగో ముందుకు నేను వింటున్నాను అని అంటుంది తప్పిస్తే వినేది ఈగో కాదు వినడం అనే ప్రాసెస్ ఇట్ డస్ హ్యాపెన్ సో ఇట్ హ్యాపెన్స్ హీరింగ్ హ్యాపెన్స్ అంతేగాని ఈగో నేను వింటాను అని సంకల్పించి వినేదేమీ లేదు హీరింగ్ హ్యాపెన్స్ అnderu nenu vinnanu annadi it is an after thought dan adi ajnanam chetha oka ajnanam unte habit ant alavatu chetha nenu vinnanu annukodame kaani ee dehendriyaamulatoote ee sanghatam toote tadatyaanni chendinaatvanti ye ye prichya prichina jeevudu unnaado vadu vinedi ledhu pettidhu aygo it doesn't hear i think vinedi evaru vinadam anagaare emi vinana vante shabdamunu telusukunta శబ్దమును తెలుసుకొనుట అనగానేమి అంటే శబ్దమును ప్రకాశింపజేయుట సో శబ్దమును ప్రకాశింపజేయుట ఈ శబ్దమును ప్రకాశింపజేసేది ఎవరు ఈగోనా కాదు ఈగో కాదు శబ్దాన్ని ప్రకాశింపజేసేది శబ్దాన్ని ప్రకాశ నిద్రపోతూ ఉంటా నిద్రలో ఈగో ఉందా లేదా ఏమండి మనస్సు ఈ లోపల పేర్థ శబ్దం అవుతుంది అయినప్పుడు హఠాత్తుగా మనసు సడన్ గా ఇట్ కమ్స్ ఇన్ టు వేకిని తక్కువని మనస్సు అనే విండో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు మీకు శబ్దజ్ఞానం కలుగుతుంది శబ్దజ్ఞానం కలిగిన తర్వాత ఈగో అప్పుడు వస్తుంది వినడానికి ముందు ఈగో లేదు కానీ ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశం మాత్రం సర్వ సర్వకాలములలో ఉన్నది కనుక ఈ అహంకారం ఏదైతే కలదో దీనిని కూడా ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యమే శబ్దమును ప్రకాశింపజేసి చేసేది కాబట్టి వాస్తవమైన శ్రోతృ అని చెప్పాలంటే ఈగో ఈజ్ నాట్ ది వన్ ఉచ్ హియర్ ఇట్ ఈజ్ ది అవేర్నెస్ ఆత్మ చైతన్యమే ఈ శ్రవణము అనే క్రియకి సంభవం కాబట్టి వాస్తవమైన శ్రోత ఎవరు అంటే ఆత్మ చైతన్యము ఈ ఆత్మ చైతన్యము ఇది ఈగో ఇస్ టైం బాగుండ్ అండ్ స్పేస్ బాగుండదు ఎందుకంటే no meaning just put it on ego is another thought nothing more than that alagaithe part part ila thoughts thought, aneka unayo alage ego is also another thought it comes and goes like everything else aithe ee part thought annadi paadam vinepudu nenu part part annapude vastundi meeda apude ekkuva part thought annadi bahu jara agipovchu kada ego thought ego ane roopamlo unde thought nirantaramga untundi kabatti we are more familiar with it anjathanam no, that that appears to be more real otherwise It is as much a thought. Ego is also as much a thought as the understanding of what, the knowing of what is. Therefore, kabati, ii ego ni a part-thought ni sarvamunu prakāśampache se ātma-cetanya-medhi-galado, adi desha-kālamu ka tītami-nadhi. Therefore, it is not limited to this body. It is not limited to this sense-sargan or this mind. It is the common reality of all the people who listen. Me ira alojantan lai. మీరు వింటున్నారు నేను వింటున్నాను ఇప్పుడు ఈ మనిద్దరం వినడం వెనక ఉండే శక్తి అది నీ శక్తి ఒకటి ఉండాలి కదండి ఆత్మ చైతన్యం యొక్క శక్తి అది భిన్నమా ఏకమా అన్నట్లయితే మనకి డైవర్సిటీ అనేది ఒకటి ఉండదు ఈ మీ మనస్సు మీ ఇంద్రియాలకి మీరు పేరు పెట్టుకుంటారు హుభారావునో రామారావునో కదా నా మనస్సుకి నా ఇంద్రియాలకి నేను ఇంకో పేరు పెట్టుకుంటాను ఇంకొక మనస్సుకి ఇంద్రియాలకి ఇంకొకటి ఇంకో పేరు పెట్టుకుంటాడు దాంతో We are misled by the diversity of names and forms. Alla geite devalaya lakval te akad fadipanindu shrines mi jepad te akadatayo We are easily misled that there are so many gods. Alla misled eip patavanta. So, neeno sare o devalayaan ke vila. Amulgha devalayaan ke tadya panikattukuna vaidikulu veli chandarabhan takkunt hai. So, korokalungva lasare lili valdikar vaidikulu tad dekku devalaya la shiradha takkunt hai. Yedo inka సన్యాసిని అయ్యి ఉండి దేవాలయానికి వెళ్ళాలంటే బాగుండదు వినడానికి చూడడానికి కూడా బాగుండదు చూడండి కొంచెం సోషల్ సిచ్యువేషన్ అనండి ఐ టూ లవ్ టు గో టు ఏ ప్లేస్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఇన్కన్వీనియంట్ అదర్వైజ్ ఐ డోంట్ మై సో వీళ్ళ వాళ్ళు ఏం చేశారంటే చాలా వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు జనరల్ గా మనం పెద్ద వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన సందర్భమేం కాదు ఎందుకు ఆ వేళ అలా చేశారు సో మధురైలో దెన్ దుక్ మీ అరౌండ్ ద టెంపుల్ 22 shrines ష్రైన్స్ ఏమన్నా ఇంకా ఓ స్టేజ్ వచ్చిన తర్వాత నేను చెప్దాం అనుకున్నా ఇంకా చాలండి నాకు చాలా నిపులు ఉన్నాయి కాదు ఇంకా నేను నడవలేను నా వల్ల కాదని చెప్దాం అనుకున్నా ఈ లోపల ఆయనే పురోహితుడు గారు ఆ మెయిన్ క్రీస్ట్ స్వామీజీ దీసి లాస్ట్ అని ఇంకొస్తే పాపం ఆయనే ఆయన గ్రహించి ఉంటాడు సెన్స్ ఉంటాడు నా కష్టం సో సో ఇప్పుడు ఇవన్నీ చూస్తే వన్ ఈజ్ ఈజ్లీ మిస్ బై ది బై ది డైదర్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ అలాగే మనం కూడా మనం ఏమనుకుంటామంటే మీ వినికిడికి మూలంలో మీ అహంకారం ఉందనుకుంటాం అలా అనుకుంటున్నంతసేపు మీరు సత్యాన్ని గ్రహించలేదు మీరేం గ్రహించాల్సి ఉంటుందంటే ఈ సంఘాతమునందు అంటే ఈ సముదాయమునందు జరిగేటువంటి ఒక ప్రాసెస్ ఉన్నది వినికిడి అనే ఒక శక్తి ఒకటి ఉన్నది ఇక్కడ ఈ శక్తికి మూలంలో ఈ పరిచ్ఛన్నం వ్యక్తి లేడు అని గ్రహించారు సో ఈ శక్తి వినికిడికి మూలంలో ఒక ఒక చైతన్యతత్వము కలదు ఈ దేహంతో పాదాత్మ్యాన్ని చెంది ఉన్న ఈ అభిమాని ఉన్నాడే ఈ అహంకారి ఈ అభిమాని వాడు కాదు వినీది వాడు వినీవాడు కాదు అలా రిపట్ లుక్స్ వైక్ ఎ రియల్ సబ్జెక్ట్ వీట్ ఈజ్ నాట్ ది రియల్ సబ్జెక్ట్ ది రియల్ సబ్జెక్ట్ శ్రోతృ ఈజ్ ది ఆత్మ విచ్ ఈజ్ నాట్ ఎ పర్సన్ కాబట్టి నేను ఊరికేలా శారంగా చెప్తూ ఉంటా కాబట్టి వినీది ఎవళ్ళంటే ది పర్సన్ ఈజ్ నాట్ ది ట్రూ లిజనర్ ట్రూ లిజనర్ ఎవళ్ళంటే ఎన్ ఇంపెర్సనల్ రియాలిటీ ఇట్ ఈస్ బిహైండ్ దిస్ పెర్సన్ సో ఆ వ్యక్తి అహంకారం వెనుక ఉండేటువంటి ఒక నిర్విశేష చైతన్యం ఇట్ ఈజ్ నాట్ ఎ పర్సనం ఈ పెర్సన్ వెనకాలన్నదో పెర్సనం కాదు సో ఆ నిర్విశేష చైతన్యం ఏదైతే ఉందో దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ హీరింగ్ అక్కడి నుంచి జ్ఞానం కలుగుతుంది వినికిది కూడా ఒక జ్ఞానమే కనుక దట్ ఈస్ ది వన్ ఇట్ ఎల్యూమినేట్స్ ద సౌండ్స్ ఎప్పుడైతే మీరు ఆ సత్యాన్ని గ్రహించారో ipudu now that impersonal reality which is reflecting in this body and the impersonal reality which is reflecting in another body is it one or is it different obviously it is one that is brahman because thanki brahman nan enduku perpetalsuchindante adi oka dehaniki limit ayyaledu it transcends the, all the limitations and gurinchi vyapakamu brahmanam yapakamu ani ఉపనిషత్తుల్లో బ్రహ్మన్ అనే పదానికి పురాణాల్లో విష్ణు అనే పదానికి అర్థం ఒకటి గోతన్ వల్ని తెలిసారు బ్రహ్మన్ అంటే పాపం ఉపనిషత్ ఋషులు వాళ్ళు ఇన్పర్సనల్ గా పెట్టేసుకున్నారు సత్ అని బ్రహ్మ న పోషకలింగం అని తత్ అని ఓం అని దాన్ని ఇన్పర్సనల్ పేరు పెట్టారు ఇట్స్ ఎ నేమ్ రియాలిటీ సో దానికి ఒక పేరు పెట్టాలి వ్యవహారం కోసం కన్వే చేయాలి కదండి నేమ్ లెస్ రియాలిటీ ఇటీమ్ లెస్ రియాలిటీ ఓకే దానికి ఏం పేరు పెట్టుకుందాం నేమ్ నెస్ రియాలిటీ అని పేరు పెట్టుకుందాం అలాగైనా పేరు పెట్టుకోవాలి అది కూడా ఒక పేరే అవుతుంది కదా పోలేండి అలా ఎందుకు ఓం అనండి అల్టిమేట్ గా మనం రక్షించి ఇది అదే ఓం అనండి అయితే సత్యనండి పేరు పెట్టేప్పుడు సత్యం పరం ధీమహి అనుడు భాగవత కాదు వ్యాస మహర్షి సత్యం పరం ధీమహే అన్నాడు ఎందుకంటే ఇన్పర్సనల్ నేమ్ పెట్టండి దానికి ఏదో రామం పరం విష్ణుం పరం శివం పరం ఒక నేమ్ మీరు పెట్టేప్పటికీ ఇటు బ్రింక్స్అట్ ఏ పర్టికులర్ రెస్పాన్స్ ఏంటి అంచేతను ఉపనిషదృషులు ఇపర్సనల్ నేమే పెట్టుకున్నారు నేమ్లకు రియాలిటీ అని గుర్తిస్తూ ఇన్పర్సనల్ నేమ్ పెట్టుకున్నారు ఆ నేమే బ్రహ్మ నథింగ్ మోర్ దురాణం యొక్క లక్షణం ఏంటంటే పర్సానిఫై చేయటం పురాణ లక్షణం పురాణం అలాగ బయలుదేరింది పర్సానిఫై చేయటం కోసమే బయలుదేరింది ఉపని ఉపాసన పర్సనల్ గాడ్ అని అంటారు పర్సనల్ గాడ్ పర్సనల్ గాడ్ అంటే ఏ గివెన్ ఫామ్ ఆఫ్ ది గాడ్ which is liked by this person and also which is indifamable person. Adhanavad personal God. So, personal God's concept is completely different. There is one person in Upanishad. In Upanishad, there is a person who is in the first person in the Upanishad. There is no person who is in the first person. There is a person who is in the first person. అది పాత్ర ఉపాసన సో ఉపనిషత్ పురాణంలోకి వచ్చేప్పటికీ అది బాగా హైలైట్ అయిపోయి ఇది ఇంటర్సనల్ నేమ్ ఉన్నాయే ఇవన్నీ వెనక్కిపోయాయి దాంతో మీకు నేమ్స్ అండ్ ఫామ్స్ చూస్తే డైవర్సిటీ వల్ల మిస్లీడ్ అవుతున్నారు తప్పిస్తే వాస్తవంలో ఉన్న శ్రోత ఒక్కటిదే సకల ప్రాణులలో ఉన్న శ్రోత ఒకటిదే అంతేకాదు ఈ సంఘాతంలో ఉన్న శ్రోత కూడా ఒక్కటిదే అది ఈగో కాదు నాణ్యతతో ఇత్యాది శ్రుత్యంతరా తర్వాత ఏాత్మనా ఆత్మవత్వమిదం జగత్ తదేవ్యం కారణం సత్యం పరమాధ సత్వమిదం జగత్ ఆత్మవత్ ఈ జగత్తు కంతకే ఆత్మ ఉన్నది ఆత్మ గలది ఈ జగత్ ఏమిటి ఆత్మ అంటే ఏ ఆత్మ చే ఆత్మా అంటే స్వరూపం ఏని చేతనైతే ఏ స్వరూపము చేతనైతే ఈ జగత్తంతా కూడా స్వరూపము గలదియో మీకు స్వరూపం గలది స్వరూపము లేనిది అనేదానికి మీకు దృష్టాంతం చెప్తా ఎందుకంటే రూపము స్వరూపము మీకు అలా తెలియాలి నెక్లెస్ రూపము బంగారము స్వరూపము అదొకటేనా స్వరూపము గలది స్వరూపము లేనిది అది చెప్తా చూడండి స్వరూపము గలది అంటే ఇప్పుడు కొండ కొండకి స్వరూపం ఉన్నది మట్టి అది మీకు తెలుస్తూనే ఉంటుంది నేను స్వరూపము లేనిదొకటి చెప్తా కుందేటి కొమ్ము అది స్వరూపం లేదు అర్థమైందండి ఇప్పుడు సో వేదాంతం ఉంటే మరి ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఇదికే డైలాగ్స్ అలాగా వల్లించడం కాదు వేదాంతం ఉంటే చక్కటి అవగాహన ఉండాలి ఎనివే సో ఈ జగత్తుకి స్వరూపము గాలది ఆత్మపతి జగత్తుకి స్వరూపం ఉందండి ఇది కుందేటు కొమ్ము కాదు ఇది దీనికి స్వరూపం ఉంది ఏంటంటే ఆ స్వరూపం ఏమిటంటే సత్ ఎందుకంటే మీరు జగత్తులో దేన్ని చూసినా అది సత్తు యొక్క ఇట్ ఈజ్ ద లిమిటేషన్ ఆఫ్ ది సర్ ఏ ఆభరణాన్ని చూసినా ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఎ పర్టికులర్ ఫామ్ ఆఫ్ గోల్డ్ అన్నట్టుగా జగత్తులో ఏ పదార్థ కుర్చీ అన్నారు ఇట్ ఈజ్ ఎన్ ఎగ్జిస్టెన్స్ విత్ ఏ గివెన్ నేమ్ అండ్ ఫామ్ అలాగనమాట కాబట్టి ఈ జగత్ యొక్క ఆత్మ ఏమిటి అంటే సత్యం సదాక్ష్యం దానికి సతని మనం పేరు పెట్టుకున్నాం కాబట్టి అదే జగత్ కారణం కూడా ఆత్మే కారణం అవుతుంది దాన్ని చేయ పుట్టింది దాని ఎందే మనుగడని కలిగి ఉన్నది కనుక సదాఖ్యం కారణం దాన్ని మీరు తెలుసుకుంటే సత్యం పరమార్థ సత్యం తెలుసుకోవడం దగ్గర పరమార్థం అనే మాట వస్తుంది మీరు తెలుసుకునేవన్నీ పరమార్థాలు కావు మీరు నెక్లెస్ తెలుసుకున్నారనుకోండి అది పరమార్థంగా ఉన్నది కాదు బంగారం తెలుసుకుంటే అది పరమార్థంగా ఉన్నది పరమార్థ సత్ సో ఆ వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు తత్స్యం స ఆత్మ అదే అంటున్నారు అత సత్మా జగత ప్రత్యక్స్వరూపం సతత్వం యాథాత్మ్యం ఆత్మశబ్దానికి మూడు అర్థాలు సార్ ఎంత ప్రేమ ఎంత కరుణ భాష్యకారులకి అంటే వీళ్ళు సరిగ్గా అర్థమవుతుందో అర్థం అవుదో ఈ ఆత్మనిశబ్దాన్ని తలకిందులుగా అర్థం చేసుకుంటారేమో తరిగ్గా అర్థం చేసుకోరు అని కరుణతోటి అలాగా ఇప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ అధికంగా ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటండి ఒక ప్రేమ ఉండబట్టేస్తారు లేకపోతే ఎందుకండి కాబట్టి మూడు పదాలు వేసి ఆ ఆత్మనిశబ్దాన్ని అర్థం చేశారు తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటారు అయితే మానవ స్వభావం ఎలాంటిదంటే వాడు అంతలా చెప్పినా కూడా తప్పుగా అర్థం చేస్తాం అంతే సో ఎవడి ప్రారంభాన్ని బట్టి వాడు వాడి ఎవడి సంస్కారాలను బట్టి వాడు అర్థం చేసుకుంటారు కొంతమంది నామరూపములకు కట్టుబడిపోయి ఉంటారు నామరూపాలు తప్ప ఇంకా వాళ్ళకి ఏమీ ఇస్తా ఏమీ ఉండదు నామరూపాలకు కట్టుబడి అంటే అదే సత్యం అనుకుంటారు తెలిసిపోతూ ఉంటుంది వీళ్ళు పాపం భ్రాంతిలో ఉన్నారని తెలుస్తూ ఉంటుంది మీకు చిన్నపిల్లలు భూవాలా కాడుకునేప్పుడు మీకు చూస్తే మీకు తెలిసిపోదు వాళ్ళు తెలుసా బువ్వాలు ఆట ఉంటే తెలుసా మీకు అసలు ఐడియా ఉంది ఓకే సో అంటే అన్నం వండుకోవడం ఈ లక్క పెడతలతోటి అన్నం వండుతూ ఉంటుంది ఒక పాప అన్నం వండుతూ ఉంటుంది చిన్న పొడకోటి చేసి ఇలా కలుపుతుంది కూడా అంటే సరిగ్గా ఉడకడం కోసం ఇవి బువ్వాలట్లా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఉన్న వీర పిల్లలు కూర్చొని ఆడుకుంటూ ఉంటారు ఆడుకుంటూ ఉంటే మనం చూస్తాం చూసి ఓ చిరునవ్వు నవ్వి అలాగే ఈ జనులు కూడా నామరూపాలకి కట్టుబడి ఏవేవో చేస్తూ ఉంటారు చిరునవ్వున ఊరుకోవడం అంతగా నీకు తెలిసి దేవునికి తెలిసిపోతూ ఉంటుంది ఎనివే సో ఆ సత్ ఏది కలదో అది ఏ ఆత్మ ఏవాత్మ దేనికి ఆత్మ జగత ఆత్మ జగత్తు యొక్క ఆత్మ ఏటండి ఆత్మ అంటే ఏటండి ప్రత్యక్ స్వరూపం ప్రతి అంచ్ అంచు ధాతువు నుంచి అక్కనొస్తుంది ప్రతి అంచ్ ఆ అంచులోంచి నకారం పోతుంది చకారం ఉంటుంది చోక్ ఊహు అక్క ఉంటుంది అంచి గెచ్చ గెచ్చితే అంచి గమనే అంచు అంటే వెళ్ళడం ప్రతి అంటే పీచే వెనక్కి వెనుకకు వెళ్ళుట అంటే యు గో బిహైండ్ అంటే గో బిహైండ్ వాట్ గో బిహైండ్ ద నేమ్స్ అండ్ ఫామ్స్ గో బిహైండ్ ఇప్పుడు తెర మీద స్టేజ్ మీదకి వచ్చి నాటకం ఆడారనుకోండి నాట్యం చేస్తారనుకోండి మీరు వాళ్ళని కలవాలి వాళ్ళతో మీకు పరిచయం పెంచుకోవాలంటే ఏం చేస్తారు హలో సార్ హౌడో ఇడో అని స్టేజ్ మీదకి ఒక గెంక వేస్తారా ఏమి నా యూ షుడ్ నాట్ డూ దాట్ మీరేం చేయాల్సి ఉంటుందంటే గో బిహైండ్ ది కట్టెన్ కట్టెన్ ఒకటి కడతారు అక్కడికి వెళ్ళాం అలాగే నెక్లెస్కి ఆ రూపం దాని స్వరూపం మీరు తెలుసుకోవాలంటే యూ గో బిహైండ్ ద నేమ్స్ అండ్ ఫైన్స్ అలాగే యూ వాంట్ టు నో యువర్ సెల్ఫ్ యూ గో బిహైండ్ ద బాడీ ఐడెంటిటీ దెన్ దెర్ ఈజ్ అ మైండ్ ఐడెంటిటీ మైండ్ బేస్డ్ ఐడెంటిటీ యూ గో బిహైండ్ దాట్ ఇమోషనల్ ఐడెంటిటీ ఒకటి ఉంటుంది వాడికి గో బిహైండ్ దెన్ ఇంటెలెక్చువల్ ఐడెంటిటీ ఒకటి ఉంటుంది గో బిహైండ్ దాట్ తర్వాత ఈగో బేస్డ్ ఐడెంటిటీ నేను ఫలానా గోత్రం వాడిని ఇదని అదని అంటూ ఉంటాను నేను తెలంగాణ వాడిని లేకపోతే పంజాబీ వాడిని ఈగో బేస్డ్ ఐడెంటిటీ దాంట్లో ఇంటలెక్ట్ ఏ ఉంది ఇమోషన్ ఏ ఉంది ఈగో బేస్డ్ ఐడెంటిటీ ఆ ఈగోని డిఫైన్ చేసి పెట్టుకుంటారు సో గో బిహైండ్ దట్ ఇంకెంత బిహైండ్ వెళ్ళమంటారు ఇంకా వెళ్ళడానికి అవకాశం లేనంత బిహైండ్ వెళ్ళండి ప్రత్యేక అప్పుడు మీకు ఏ స్వరూపం అయితే నిగ్గుదేలుతుందో నిగ్గుదేలుట దట్ ఈస్ ది వర్ల్డ్ దానికి ఆత్మా ప్రత్య స్వరూపం అదే ఆత్మానర్థం సతత్వం స్వరూపం అనర్థం సతత్వం అన కారణం అనర్థం ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు ఇంకో అర్థం చెప్తున్నాను సతత్వం అనే పదానికి స్వరూపం సతత్వం అంటే స్వరూపం అనర్థం దాని యొక్క స్వరూపము ఇంకో అర్థం చెప్తున్నారు యాథాత్మ్యం స్వాత్మ అంటే యాథాత్మ్యం యాథాత్మ్యం అంటే ఏది ఉన్నదో అది యథాత్మ యథ యాథాత్మ్యం సో ఆత్మను శబ్దానికి ఇదనమాట వాట్ ఈజ్ దానికి యాథాత్మ్యం ఉంది కాబట్టి ఈ జగత్తులో ఏది కనపడుతోందో అది ఆత్మ కాదు ఏది ఉన్నదో అది ఆత్మ ఏది ఉన్నది అంటే మీరేం చేయాలి ప్రత్యేక సో జగత్తంతా కూడా తేజోబందములని కారమే అని గుర్తుపడ్డారు గుర్తుపడితే తేజోబందాల దగ్గరికి వెళ్ళారు తేజోబందములలో మళ్ళీ అన్నము శృంగము అప్పు అప్పు సుంగము తేజస్ తేజస్సు సుంగము సత్ గది ప్రతి సో ఆ విధంగా అది ఏ ఆత్మ ఆత్మనిశబ్దానికి అర్థం చెప్పేప్పుడు ఈ సత్యాన్ని మనం విస్మరించరాదు సో ఆత్మ అంటే ఇలాగా ఇదే అర్థం ఆత్మశబ్దం ఆత్మశబ్దానికి ఎవేవో పిచ్చిపించే అర్థాలు చెప్పకూడదు ఒకవేళ చెప్పినా అది భాంతిని బట్టి వచ్చిన అర్థం ఉపాధిని బట్టి వచ్చిన అర్థం అని మాత్రం మరిచిపోకూడదు సో ఇప్పుడు ఒక ఆచార్యులు ఉన్నారు ఆచార్యులు అంటారు దేవుడంటే వైకుంఠంలో ఉన్న లక్ష్మీపతి విష్ణువు ఆయనే దేవుడు అని అంటారు ఆచార్యుడు అప్పుడు ఆచార్యుణ్ణి ఒక ఆయన ప్రశ్నించారు మీరు ఏదైనా ఒక పురాణం బేసిస్ చెప్తున్నట్టున్నారు కాదు మా సిద్ధాంతం ఉపనిషత్ సిద్ధాంతము అంటే ఎక్కడ ఉపనిషత్ అండి ఏ ఉపనిషత్తు గురించి మీరు మాట్లాడుతున్నారు చాందోగ్యోపనిషత్తు ఎక్కడ ఛాందోగ్యోపనిషత్తులు మాకెక్కడ విష్ణు అని కానీ లక్ష్మీ అని కానీ వైకుంఠ అని కానీ మూడు పదాలు కనపడలేదు ఇది ఎక్కడ సమాచారం కాబట్టి నువ్వు నువ్వు ఏమి చెప్తున్నట్టు నువ్వు ఆ మూడు పదాలు లేవు అక్కడ అంటే ఉన్నాయి అది ఎక్కడ మేము వ్యాసాందోగ్యం అంతా వల్లించే విమూలం జామూలం దాకా మాకెక్కడా కనపడలేదే ఉన్నాయి ఎక్కడ ఉన్నాయో చెప్పండి ఆత్మ అంటే విష్ణు అలా అదే అదే ఇది సందర్భం అలా నువ్వు తోచినట్టు చెప్పడమేనా ఆత్మ అంటే విష్ణు మరి లక్ష్మీ ఎక్కడి నుంచి పట్టుకొస్తారా ఇంకోటి ఏదో ఇంకోటేదో ఉంటుంది అక్కడ అదే దీనికి అర్థం లక్ష్మీ విశ్వక్సేనుడు కూడా ఉన్నాడంటారు ఇది ఎక్కడున్నాడు విశ్వక్షేనుడు సో అలా కాదు అలాగా ఇష్టం అంటే అర్థం చెప్పదు మనకు కావలసిన అర్థం దాని నుంచి తీసి ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు ఒకడు ఆవు వ్యాసం రాయడం తెలుసు వాడికి వాడికి జరిగినా ఆవు వ్యాసంలోకి దింపేస్తాడు అది ఈ కథ ఒకటి అలాగే ఉండకూడదు సో విమానం గురించి విమానమును గురించి పది పంతులు వ్రాయుము అని అంటే వాడు ఎలా రాస్తాడంటే విమానము ఎగురుతుండగా ఎగురును దాంట్లో కూర్చుంటే కిటికీలోంచి చూస్తే కింద ఆవు కనపడము ఈ ఆవు పాలన ఇచ్చును ఆవు గురించి రాసేస్తాడు ఎక్కడి నుంచి ఆవు దగ్గరికి అలాగే ఉండద్దు కాబట్టి ఆత్మనిశబ్దానికి విష్ణువు అని నువ్వు అర్థం ఇంకొకటి చెప్తాడ విష్ణువు కాదు శివుడు కాదు కృష్ణుడు అని ఇంకొకటి కృష్ణుడు కాదు ఇదేం కాదండి మీరందరూ భ్రాంతి పడిపోయారు దేవి అని ఇంకొకళ్ళు చెప్తారు ఇవేం కాదు గణేష్ మహారాజ్ అని మరొకటి చెప్తారు ఇదేం కాదు అయ్యప్ప అని ఇంకొకటి చెప్తాడు ఎలాగా కాబట్టి అలాగా కాదు ఆత్మని అలా ఎవరికి వచ్చిన అర్థం వాళ్ళు చెప్పేలాగా గౌహన్ ఉంటుంది సంస్కృతంలో గౌహన్ ఉంటుంది దానికి అర్థం ఏం చెప్పాలి ఆవు అని చెప్పారు ఎందుకంటే రూఢమైన అర్థం అదే చెప్పండి అది చెప్పి ఆ తర్వాత పై మీరు చెప్పచ్చు గౌ హంటే ఇంకో అర్థం ఉందండి అనేదైనా చెప్పచ్చు అంతేగాని నేల విడిచ్చి సాము చేయరాదు కాబట్టి ఇదొక ఇదొక ఇలాగంటే ఇబ్బంది ఉంది అంచేతనే దేమిని పూర్వమీమాంసలో ఇదొక ఇష్యూని రేస్ చేశారు ఈ వేదమంత్రాల్లో పదాలు ఉంటాయి వీటికి ఏమర్థం చెప్పాలి కొంతమంది అంటారు వేదాల్లో ఉండే పదాలు చాలా గంభీరమైనవి మీకు తెలియదు అర్థం అక్కడ ఆదిత్య అంటే సూర్యుడు కాదు అగ్ని అంటే నిప్పు కాదు రామ అంటే రాముడు కాదు కృష్ణ అంటే కృష్ణుడు కాదు వేదంలో అర్థాలన్నీ వేరే వేరే ఉంటాయని అంటారు అది ఒప్పుకోవాలక్కడ నాకు సూత్రం గుర్తులేదు జైవుని యొక్క నిశ్చయం ఏమిటంటే లోకంలో ఒక పదానికి అర్థం ఉన్నదో వేదంలో ఆ పదం కనుక వచ్చినట్లయితే అదే అర్థాన్ని తీసుకోవాలి అదే అర్థాన్ని తీసుకోవాలి ముఖ్యార్థం తీసుకోండి ఆదిత్యో యూప అని ఆదిత్య అంటే సూర్యుడు అని అర్థం చెప్పముంది అంటే దానికి ముందు ఆదిత్య అంటే నువ్వేదో తలగిందుల అర్థం ఏ ఎవరికి సంబంధమైన అర్థం ఆ అంటే ఇది జి అంటే అది టీ అంటే అది అలా మొదలకదు ఆదిత్య అంటే సూప్ యూప అంటే కట్టే ముందు ఈ రెండు చెప్పు ఆ తర్వాత కాదండి వాక్యం కుదరట్లేదు వాక్యం కుదరకపోతే దాని విషయం వేరే చేద్దాం వాక్య మీమాంస వేరే చేద్దాం పదం దగ్గర మటుకు నువ్వు డిస్టర్బ్ చేయొచ్చు పదానికి అర్థం ఎందుకంటే ఏ పదానికి ఏ అర్థం ఏ పదానికి ఆ అర్థం కాదనే పద్ధతిలో కనుక మీరు వ్యాఖ్యానం చేసుకుంటూ పోయినట్లయితే అగ్ని అంటే అగ్ని కాదు ఈడే అంటే స్పృతిస్తున్నాను కాదు అని అలాగా మీరు ఆ ఇది గా అంటే ఇది ఇది ఇలా మొదలుపెట్టారనుకోండి అసలు మీకు వ్యవస్థ లేకుండా కొలాక్ కాబట్టి పదానికి అర్థం దగ్గర మటుకు మీరు మీరు గడపడి చేయొద్దు ఆ పదానికి ఎంత అర్థమో అంత లౌకికార్థమే మీరు మీ డిక్షనరీ మీనింగే చెప్పాలి అని ఒక వ్యవస్థ చేశారు ఇప్పుడు ఆత్మశబ్దానికి డిక్షనరీ మీనింగ్ ఇస్తున్నారు ఆయన ఆత్మశబ్దస్యా నిరూపదస్యా ప్రత్యగాత్మని గవాది శబ్దవత్ నిరూఢత్వాత్ గో ఆది గవాది గో అనే శబ్దానికి ఎలాగైతే నిరూఢము నిశ్చితము రూఢము ఆయన అర్థం ఉన్నది ఆవు అనర్థం అదేవిధంగా ఆత్మ అనే శబ్దానికి ఆత్మని శబ్దానికి ప్రత్యగాత్మ అర్థము నిరుప పదస్య దానికి ముందు ఇంకో పదం పెట్టకపోతే ప్రత్యగాత్మ అని అర్థం మీరు ముందు ఇంకో పదం పెట్టినప్పుడు ఆ పెట్టిన పదాన్ని బట్టి ఉంటుంది ఆత్మని శబ్దానికి ముందు ఎవేవో పదాలు పెడుతూ ఉంటారు సో అనేక రకాలుగా ఆత్మని శబ్దాలని ప్రయోగిస్తారు సో అలాగే ఏ పదమూ లేకుండగా సింపుల్ ఆత్మనిశబ్దం ఉపపదం ఉపపదం అంటే ముందున్న పదం ఉపపదం చేరిస్తే మీకు అర్థం దాన్ని యథా సందర్భాన్ని బట్టి మారుతుంది మారుతుందంటే టోటల్ గా మారిపోతుందని కాదు అర్థం ఒకప్పుడు ఎన్హాన్స్ అవుతుంది ఒకప్పుడు డిక్రీజ్ అవుతుంది ఒకప్పుడు కొత్త అర్థం కూడా రావచ్చు ఆ ఉపపదం యొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది అలా కాకుండా కేవల ఆత్మశబ్దం ఉపపదం లేకుండా ఉన్నప్పుడు దానికి అర్థం ఏమిటి అంటే గోశబ్దానికి ఎలాగైతే నిశ్చితమైన అర్థం ఉన్నదో ఆత్మనిశబ్దానికి కూడా అలాంటి నిశ్చితమైన అర్థం ఉన్నది అదేమిటంటే ప్రత్యేగా అంటే ఏదైతే కలదో దాని వెనుకకు మీరు వెళ్ళి నిగ్గుదేల్చి దాని స్వరూపాన్ని పట్టుకుంటే దానికి ఆత్మానర్థం ఆత్మను శబ్దానికి అర్థం కాబట్టి వ్యక్తి ఉన్నాడు అనుకోండి వ్యక్తి యొక్క మూలతత్వము దానికి ఆత్మాను పర్సన్ వ్యక్తి యొక్క మూలతత్వము సో ద పర్సన్స్ ఎసెన్షియల్ కంటెంట్ ఈజ్ నాట్ ద పర్సన్ ద పర్సన్స్ ఎసెన్షియల్ కంటెంట్ ఈజ్ ది ఇంపర్సనల్ రియాలిటీ ఎందుకంటే పర్సన్ అనేవాడు అలా పులుతూ ఉంటాడు గిట్టుతో ఉంటాడు పైపు వస్తాడు మళ్ళీ కిందకి పోతాడు నిద్ర నిద్ర లేస్తూనే వస్తాడు నిద్రపోవడంలో వెళ్ళిపోతారు మధ్యలో కూడా మారిపోతూ ఉంటాడు రకరకాలుగా మారుతూ ఉంటాడు పర్సన్ చైల్డ్హుడ్లో పెర్సన్ వేరు మధ్య వయసులో పెర్సన్ వేరు ఈ రోజున్న పర్సన్ పది రోజుల తర్వాత ఉండాలి పర్సన్ ద పర్సన్ ఇండివిజువల్ రిసీవ్స్ ఎ లాట్ ఆఫ్ బీటింగ్ జీవితంలో లాట్ ఆఫ్ బీటింగ్ అండ్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది సో ఒక రాగిరేఖను తీసుకుని శుద్ధితో ఇట్టు అటు అలా కొడుతూ ఉంటే అది ఏ షేపులో ఉంటుందని చెప్తారు ఏషేపు పొద్దున్న ఉన్న షేపు మధ్యాహ్నం ఉండదు మధ్యాహ్నం ఉన్న షేపు రాత్రి ఉండదు కానీ రాగి రాగి రాగిలో ఉంటుంది అది ఎక్కడికి పోదు ఇప్పుడు కనకదుర్గ దేవాలయం మీద రాగి రేపులను వీళ్ళని అపహరించేసి వాటిని సుత్తులతో కొట్టేసి ఇలా ముద్దల చేసి పట్టుకుపోయారు పట్టుకోతే ఆ రూపం పోయింది తప్పిస్తే రాగి ఎక్కడికి పోతుంది ఒకవేళ రాగిపోయి మాట అయితే వాళ్ళు అపహరించని కూడా అపహరించారు దాన్ని అక్కడే వదిలేస్తారు వాళ్ళకే ఉపయోగం ఉండదు కాబట్టి సో ఈ స్పర్షన్ అన్నది ఉంటుంది మారకుండా ఉండేది ఇంపర్సనల్ రియాలిటీ దానికి ఆత్మ అంటే ప్రత్యేకాత్మ అంటే అదే ఆత్మ కాబట్టి ఆత్మని శబ్దానికి గోశబ్దానికి వలే ఒక నిశ్చితమైన అర్థం ఉన్నది అర్థాన్ని డిస్టర్బ్ చేయకూడదు స ఆత్మ కాబట్టి ఆ సత్ జగత్కారణమైన సత్ కలదో అదే నీ యొక్క మౌలి మూల స్వరూపము అంటే అర్థం ఏమిటనమాట జగత్కారణం సత్ నా మూల స్వరూపము అంటే ఏమిటి యు ఆర్ నాట్ పర్సన్ you are not a personal you are universal so oh man know thyself only oh man shee -sí, swaroopa nee telusko na swaroopana telusani emidi ayani swaroopa nee telusukode na palana vaalla abbai ne no you are wrong ne no, palana vaalla abbai kaadantoledu nee swaroopa adi kaadu nee yokka personal adu but in truly you are not personal truly you are universal so uh, so నువ్వు అయితే మరి అది ఎలా తెలుసుకోవాలి నేను యూనివర్సల్ అనే సత్యం నాకు ఎప్పుడు అనుభవానికి వస్తుంది ఎంతవరకు అయితే నిన్ను నీవు ఒక పర్టికులర్ పర్సన్ భావన చేస్తూ ఉంటావో అంతవరకు నీకు యూనివర్సల్ అనుభవానికి రాలేదు అదేదాన్ని ఇప్పుడు ఒక రాజకుమారుడు శంకరుల దృష్టాంతం దాన్ని ఇంప్రూవ్ చేయడం కూడా కష్టం రాజకుమారుడు తాను బందిపోటు దొంగ అని ఉంటాడు బై బై వేరియస్ ఇన్సిడెంట్స్ చిన్నప్పుడు కిడ్నాప్ ఆ కథ మీకు తెలుసు కదా సో చిన్నప్పుడు కిడ్నాప్ అయ్యి ఆ బందిపోటు దొంగలు ఇంట్లో పెరిగి వాడు నేను బందిపోటు దొంగల నాయకుని కుమారుడను అని అనుకుంటూ ఉంటాడు భవిష్యత్ బందిపోటు దొంగను అనుకుంటూ ఉంటాడు చంబల్ వ్యాలీ అలాగంటదనమాట గబ్బర్ సింగ్ ఇన్ ఫ్యూచర్ గబ్బర్ సింగ్ నేనని అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ మంత్రి చెప్తాడు నువ్వు అదేం కాదురా నువ్వు రాజకుమారుడుగా అని చెప్తాడు దెన్ ఫార్ టు నో దట్ హీస్ ది ప్రిన్స్ హౌ హౌ హీ హ్యాస్ టు డూ దాట్ ముందు నేను బందిపోటు దొంగను అనే ఆ సంస్కారాన్ని ముందు దాన్ని వీళ్ళు విడనాడాల్సి ఉంది అదేవిధంగా ఐఎం ది పర్సనల్ ఐఎం ది పర్టికులర్ అనే సంస్కారాన్ని నిరాకరిస్తే కానీ మీకున్న యూనివర్సల్ సంస్కారము ఆ యూనివర్సల్ అనే ట్రూత్ ముందు ఇన్పర్సనల్ రియాలిటీ ముందుకు రాదు అయితే మన సమస్య ఏంటంటే ఆ పర్సనల్ ఆ పర్టికులర్ ఏదైతే ఉందో దాన్ని నిరాకరించడం మనకి చేస్తారు మన వల్ల కాదు ఎందుకంటే మనం దాంట్లో చాలా ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం చాలా భయంకరంగా ఇన్వెస్ట్ చేసేస్తాం నేను మహాత్ముడిని సన్యాసిని దీనికి అధిపతిని దీనికి ప్రెసిడెంట్ని దీనికి వైస్ ప్రెసిడెంట్ని అని ఆ పర్సనల్ ఆ కదా ఇవన్నీ కూడా ఈ సమాచారం అంతా పర్టికులరే కదా ఆ పర్టికులర్ లో వీ మేక్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఐ వాంట్ బి దాట్ ఇమోషనల్లీ ఐ వాంట్ టు బి దాట్ ఇప్పుడు వేదాంతం వచ్చి నీ స్వరూపం ఇదేం కాదయా నీ స్వరూపం యూనివర్సల్ నిర్విశేషము ఏ విశేషాలు ఉండవు దాంట్లో అది వీటన్నిటికీ అతీతము అని చెప్పారనుకోండి వీడు అతీతంగా వెళ్ళడం వీడికి ఇష్టం ఉండదు ఐ డోంట్ వాంట్ టు బీ ఏ నో బాడీ ఐ వాంట్ బి ఏ సంబాడీ సో ఇ వన్ హూ ఈజ్ విల్లింగ్ టు బి ఏ నో బాడీ ఎలోన్ విల్ నో ద ట్రూత్ వాట్ ఈజ్ ది ట్రూత్ ద ట్రూత్ ఈజ్ ఐ హ్యామ్ ఎవ్రీ బాడీ అది ట్రూత్ ఆ సత్యాన్ని one who is willing one who one who is truly willing to remain utterly unknown to remain anybody aa ego yokka pressure untundi aa pressure ni evadaithe neggutadu dani meedha vijayanni saadhisthadu vaade satyam telusukovatadu kabatti ippudu oka tantri unnadu ani sonnaru aa tantri ayane personal part lo chaala investment chestadu tanleena tantreena oka ippudu oka, oka oka company adhipathudu untadu కంపెనీకి హెడ్ ఇల్లు వాకి అంతా ఉంటాయి ఆ కంపెనీ ఎక్కడో వంద మైళ్ళ దూరంలో ఉంటుంది దానికి వీడు హెడ్ అంటే వీడు హెడ్ లోనే ఉంటుంది ఆ పొజిషన్ అదేం ఫిజికల్ గా బయట ఉండేది ఏం కాదు ఇప్పుడు సపోజ్ యూ టెల్ హిమ్ యూ జస్ట్ డ్రాప్ దెప్ సెట్ ఆ విశేషణాన్ని నువ్వు డ్రాప్ చేసేది నువ్వు హెడ్ కాదు ఏం కాదు నీ హెడ్ నుంచి నిన్ను మేము తొలగించాం అని అన్నారు అనుకోండి వాట్ ఈజ్ ఇట్ దట్ హీ లాస్ట్ మీరు చెప్పండి ఏమిటి వాడు లాస్ అయింది ఏమిటి ఏమిటి లూజ్ lose anything physically he did not lose anything physically a company would co tail lo undayni physically he did not lose anything what he lost is his emotional investment he lost akada company unde daniki nenu head ni ana emotional investment unde that he lost and he is not ready for that an chestane varu suffer avtaru kabate In personal reality, there is no personal investment, except your emotional investment. I have a lot of investment in the samsarik vashayal, so much emotional and so much investment. That investment is a lot of investment. And so, if you invest in samsarik vashayal, just leave it alone. Be a witness. Let things come as they come, and let them go as they go. డోంట్ బి అటాచ్డ్ టు ఎనీథింగ్ అని చెప్తారు ఎందుకంటే అల్టిమేట్లీ యూ హెవ్ టు డ్రాప్ ఎవ్రీథింగ్ బికాస్ ఆల్ దిస్ ఈజ్ నాట్ రియర్ యూ హెవ్ టు డ్రాప్ ఎయిట్ యుర్ యూ విల్ బి ఫోర్స్ టు డ్రాప్ ఎట్ ముక్కు పట్టుకుని ఈడ్చి డ్రాప్ చేస్తుంది కాలం సపోజ్ యూ యూ డు నాట్ డ్రాప్ బై యర్ సార్ దెన్ దూఆర్ ఫోర్స్ టు డ్రాప్ యూ విల్ సఫర్ కాబట్టి ఈ ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ని డ్రాప్ చేయటం అలవాటు you stand utterly aloof and alone. Utterly alone and aloof. You just refuse to define yourself. No definitions apply to me. No definition. Ne zanike, nen oka manishini, oka human being, <in foreign> any definition koda unda koda. Ante <language> artha nati, you should be able to feel in common with all animals in this universe, with all life in this universe. Nenu manishini, any definition, how can you feel like that? Nenu అనే డెఫినేషన్లో ఉన్నవాడు వాడికి సమాజం ఎలా కనపడుతుంది బ్రాహ్మణ అబ్రాహ్మణ అనే రెండు రూపాలుగా కనపడుతుంది ఆ డెఫినేషన్లో ఉన్నవాడు ముగ్గురు సన్యాసులు ఫోన్ చేసుకున్నాడు పోయినా కూర్చున్నారు ఈ లోపల అక్కడ ఒక పేట వేశారు పేట వేసి నన్ను కూర్చోకున్నారు అక్కడ ఈ ఆర్గనైజర్స్ కూర్చోకున్నారు ఐ వాజ్ అబౌట్ టూ సీట్ దే అప్పుడు ఆ ముగ్గురు సన్యాసుల్లో ఒక ఆయన ఒక ప్రశ్న అడిగారు ఆర్ యూ దేశారు అంటే ఐఎమ్ నాట్ దట్ అన్న దెన్ యూ మైనార్టీ సిట్ కియర్ అండి మే గాడ్ బ్లస్ యూ నేను అక్కడ కూర్చోగలిగిపోతూ కూర్చున్నాను సో వెన్ హీ When he defines himself in a particular fashion, then for him, Jagat appears to be this and not this. He is brahmana-hantai. If he is a Jagat, he is a brahmana-hantai. If he is brahmana-hantai, he is brahmana-hantai, he is brahmana-hantai. I am a human being-hantai, if he is a non-human being-hantai. So, again you are defining yourself. So, if he is a particular, you stop imagining, particular is not real. Particular is what you imagine. Don't think that particular is real. అదేదో రియల్లో దాన్ని నేను విడిచిపెట్టాలని మీరు అనుకోండి ఇక్కడ విడిచిపెట్టాల్సింది రియల్ ఏం లేదు సో వెన్ యూ స్టాప్ ఇమాజినింగ్ దట్ యూ ఆర్ ది పర్టిక్యులర్ అప్పుడే మీ యూనివర్సల్ క్యారెక్టర్ ముందుకు వస్తుంది ఒకసారి మీరు ఆ యూనివర్సల్ క్యారెక్టర్ని కనుక అనుభవానికి తెచ్చుకుంటే వెరీ టోటల్ ఫ్రీడమ్ అనేది దట్ ఈజ్ మోక్షం అంటే అది జీవన్ ముక్తి అంటే ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ థింగ్ కాబట్టి తత్వమ శ్వేతకేతో అంటున్నారు అతమ శిశ్వేతకేతో అసే అంటే భవసిక్ హెష్ వేతకేత కాబట్టి హెష్ వేతకేతో ఆ సత్ ఏదైతే కాదు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సన్ యూ దట్ ఈస్ వాట్ యు ఆర్ యూ ఆర్ ద బీయింగ్ అంటే వెరీ ప్రాక్టికల్ దెర్ నథింగ్ ఇన్ప్రాక్టికల్ ఇన్ ఇట్ వెరీ ప్రాక్టికల్ యూ ఆర్ ది బీయింగ్ సో ఐడెంటిఫై యువర్ విత్ ద బీయింగ్ ఎగ్జిస్టెన్స్ దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఐడెంటిఫై యువర్ విత్ దట్ బీంగ్ యూ డు నాట్ అంటే యూ స్టాప్ ఐడెంటిఫైయింగ్ విత్ ఎనిథింగ్ ఎల్స్ విత్ ఎనీ పర్టికులర్ స్టాప్ ఐడెంటిఫైంగ్ విత్ ఎనీ పర్టికులర్ నన్ను అడుగుతారు స్వామీజీ యూఆర్ ది యూ ఆర్ ది ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ విద్యాపురని అడుగుతారు అంటే నేను అంటాను అవును అంటాను తలకే ఊపితాను తలకే ఊపేపుడు నాకు అనిపిస్తుంది దండి డై ఫౌండ్ తీసుకోవాలి బ్రహ్మ విద్యాపుటి నాకేం అలాగేం గుర్తేం లేదు నేను బ్రహ్మ విద్యాపుతిని ఫౌండ్ చేసినట్టుగా నాకు అలాంటి గుర్తేం లేదు ఐ డోంట్ రిమెంబర్ ఇట్ దట్ అనే పర్టికులర్ గా ఫౌండెడ్ అలాగే నాకేం గుర్తు లేదు నిజంగా సో uh ala arko okay so if we should i have an issue with the other person so i say yes and move on but otherwise i know immediately in my heart of ours that uh, that's the definition founder of sonso -so, it just doesn't apply to me i can see that it doesn't apply to me then what is the definition that applies to you? i don't know but that definition doesn't apply no no it serves a purpose okay right sir i don't want to contend that there is no contention on this issue If it serves a purpose, may God bless you. Let it be so. But uh, I refuse to define myself. That way or this way, I refuse to define myself. Very spontaneously I refuse. It's not that I make an effort. Maybe I made an effort uh, some other time, I don't know. But today I don't make an effort. It is just, it stands refused. So, aqa spontanity mi rithiṣko cee. A particular ne refuse cese nandu valna, particular ee hai ipadu. It remains in its place. దానికి ఏదైనా చేయాల్సింది ఉంటే కూడా చేయొచ్చు మెడ మాలేస్తా ఉంటే మెడకాయలా ఉంచటంలో పెద్ద సమస్య లేదు వేయించవచ్చు తర్వాత తీసుకుంటు కాబట్టి యు ఆర్ నాట్ దాట్ యు ఆర్ దట్ సత్ సత్ తమసే శ్వేటేటం ప్రత్యాయిత పుత్ర ఆహా ప్రత్యాయిత అంటే బోధిత ప్రత్యేము అంటే జ్ఞానం ఈ విధముగా బోధించబడిన పుత్రుడు శ్వేతకేతు ఆహా పలికను ఆయన అంటున్నాడు ఏమనున్నాడు నాకు ఇంకా కొంచెం వివరించమని ఉంటాడు ఈ వివరించమని ఎంతవరకు ఉంటాడంటే సెప్టెంబర్ ఒకటోబర్ తారీఖు వరకు ఉంటాడు తర్వాత ఇంకా అంటారు భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయక్తం తత్సం సో భగవాన్ పుజ్ఞులైన మీరు భూయ ఏవ మళ్ళీ తిరిగి మా మా అంటే మాం నన్ను నన్ను గురించి అంటే నా కొరకు విజ్ఞాపం ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి పనేం లేదా అంటే యద్భవదుం తత్ సందిగ్ధం మీరు చెప్పిన దాంట్లో నాకు కొంత సందేహము కదా ఓకే ఏమిటి నీ సందేహం ఏంటో చెప్పు దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మమాహన్యహనీ ఓహో తత్ సందిగ్ధం మమ ఆ సందేహం నాకున్నది అక్కడికి ఒక కామా అనుకుంటే సో అహన్యహనీ సర్వా ప్రజా తే సత్సంపద్యే ఇేత అది నాకు సందేహం మన సందిగ్ధం నాకు సందేహం ఉన్న విషయం ఏమిటంటే ప్రతిరోజు అహని అహని ప్రతిరోజు కూడా సో రోజు రోజు విప్స అంటారు దాని ప్రయోగం సంస్కృతంలో రెండు సార్లు చెప్తే ప్రతిదీ సో ప్రతిరోజు ఈ సకల ప్రాణులు కూడా సత్తులో విలీనం అవుతున్నాయి మళ్ళీ సత్తులో నుంచి బయటకు వస్తున్నాయి అని చెప్పారు మేము నిద్రపోతున్నాం అనుకున్నాం కానీ సత్తులో విలీనం అవుతున్నాం అని ఎప్పుడు అనుకోలేదు వీడు నిద్రపో వీడు నిద్రలోకి వెళ్తేనే ఆ పరమేశ్వరుల్లో విలీనం అయిపోతాడు నిద్ర నుంచి బయటకు వస్తేనే వీడు బయటకు వస్తాడు చేసుకుని బయటకు వీడేమో బయటకు వచ్చి నిద్ర పరమేశ్వరు నుంచి కోసం వెతుకుతూ ఉంటాడు పైగా రైలు టికెట్ కొనుక్కుని పరమేశ్వరుడిని చూసి రావడం కోసం కూడా వెళ్ళొస్తుంది పరమేశ్వరను చూడడానికి రైల్ టికెట్ కొనుక్కుని వెళ్లడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ వెరీ అనూషనల్ ఎందుకంటే వీడు అప్పుడే రైలు ఎక్కాలంటే నిద్ర లేవాలో అధారంపై రైలు తీసుకుంటుంది నిద్రలేచి రైల్ ఎక్కాలి వీడు నిద్ర రైలు ఎక్కడం ఏంటంటే దేవుడిని చూడడం కోసం వీడు రైలెక్కడానికి నిద్ర లేచినప్పుడు దేవుడి దగ్గర నుంచి హీ ఫ్రమ్ గాడ్ అండ్ దెన్ గోస్ టు సీ గాడ్ అలా ఆత్మస్వరూపం నుంచి చుతికి చెందితేగా నేను బృహదార్మికంలో చూసుకున్నా ఆత్మస్వరూపం నుంచి వీడు జారిపోయి సంసారవుతాడు సంసారయ్యి ఆ ఆత్మ కోసం వెతుకుతూ ఉంటాడు ఆత్మ కోసం ఎక్కడ వెతుకుతాడు అనాత్మ ఎందుకు వెతుకుతాడు ఏమి తెలివితేటల్ ఎంత అద్భుతమైన కలిగితే అట్లా అన్నాడు సో ఇది చెప్పి ఇది కొంచెం గట్టిగా అనుకోండి అప్పుడు ఒక ఆయన ముందుకు వచ్చి ఉంటాడు అయితే తీర్థయాత్ర చేయడం తప్ప ఏం చెప్తాం తీర్థయాత్ర చేయడం తప్పని నేను చెప్తాం తీర్థయాత్ర చేయాల నీకు తీర్థయాత్ర భాగవతంలో అని చెప్పారంటే ఎవడైతే తీర్థయాత్రలు బాగా చేసి పుణ్యం బాగా సంపాదించుకోవడో వాడికే వేదాంత శ్రవణం చేయాలనే సంకల్పం కలుగుతుంది అని చెప్పారు కాబట్టి నువ్వు తీర్థయాత్ర చేసిరా అప్పుడు శ్రవణం చేస్తే అప్పుడు నీకే తెలుస్తుంది కాబట్టి అని సో నాకు సందేహం కలదు ఏటి సందేహం అంటే ప్రతిరోజు అలా సత్తులోకి వెళ్ళిపోయి సత్తులోకి తెలిసి వస్తున్నాం దీస్ సంథింగ్ విచ్ కెనాట్ హ్యాండిల్ విచ్ ఐ కెనాట్ అప్రిషియేట్ నేను చెప్పింది తప్పని కానీ నాకు సందేహం ఉండదు వీళ్ళు సత్తులో విలీనమై సత్తు నుంచి బయటకు మీరు వస్తున్నప్పుడు మేము సత్తులో విలీనమై ఇప్పుడే సత్తు నుంచి బయటకు వచ్చినాము అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఏనా నవిదు బై వాట్ రీజన్ బట్ ఏ కారణం చేత వీళ్ళు ఆ ఎందుకు తెలుసుకో నవిదు తెలుసుకోలేకపోతున్నారు అది అయితే నాకు అని అడిగాడు మంచి ప్రశ్న అతో దృష్టాంతేన మాం ప్రత్యాయతుంటే భగతోనర్థం లోట్ లోటు అశీహి ప్రార్థన లోటు విద్యా ద్యాశీష్ అశీహంటే ప్రార్థన కదా ప్రార్థనలో కూడా విధి నిమంత్రణ దాంతో కూడా ఉంది ప్రార్థన సో ప్రార్థిస్తున్నాడు కాబట్టి మీరు దృష్టాంతంతో సహా మీరు చెప్పండి స్టేట్మెంట్ చెప్పేసాడు అయిపోయింది మళ్ళీ అదే చెప్పమంటే అదే స్టేట్మెంట్ చెప్పాల్సి ఉంటుంది సత్సంపద్య సత ఆగచ్చి అని అన్నాను అది అన్నమాట మళ్ళీ అంటే